నలభై ఎనిమిది ఆత్మ జ్ఞానంబు ఆటగాదు బొమ్మలాటగాదు వాటమిరిగి మాతను దాటుము అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో ఎవరూ గుర్తించలేని విధముగా శరీర పోలియుండు ఓ ఆత్మ వినుము కొందరు గురువు అంటే నీచ వృత్తి వృత్తిపరునిగా జ్ఞానమును తెలిసిన వారిని బుద్ధిహీనులుగా పోల్చుకొని భావము కలిగి ఉందురు ప్రపంచ విషయములలో మునిగి ధనార్జన తప్ప ఏదీ గొప్ప పని కాదని తలపోసి చివరి దశలో తాను సంపాదించినదంతా వదులుకోలేక తమ స్థితి తమకే అర్థముగాక అగమ్యగోచర పరిస్థితిలో కంటే జీవితానికి ఒక ధ్యేయము కలిగి దేవుడే తమకు గమ్యమని తెలిసి ఒక ఉద్దేశముతో చనిపోవువారు గొప్పకదా మనకు తెలియకుండా ప్రపంచములో అనేక అగచాట్లు కలుగజేయు మాయ ఏమిటో తెలిసి దాని పర్యవసాన రూపములే గుణములని కార్యములని సుఖదుఖములని గ్రహించి వాటిని వదలి దైవమును చేరుటే జ్ఞానోపాసన అది కొందరనుకొన్నట్లు ఆటగాదు బొమ్మలాటగాదు ఎంతో తెలివితో కూడుకొన్న పని సర్వజనులను మూడు సూత్రములతో ఆడించు మాయను తెలిసి దాని చేతికి చిక్కకుండడమే జ్ఞానోపాసన ఈ పని సాధించుటకు జగతిలోని ఇంజనీర్ల తెలివి కంటే డాక్టర్ల తెలివి కంటే విజ్ఞాన పరిశోధకుల తెలివి కంటే అధిక తెలివి అవసరము ఎంతో గొప్ప పరిజ్ఞానముతో కూడుకున్న దైవాన్వేషణ మార్గమును తెలివి తక్కువ పనిగా తలచువారికి ఎంత తెలివి ఉంటుందో వారు ఏకోవకు చెందినవారు మీరే ఆలోచించండి